పోవచ్చు తెలివందికినృతు బావం ము పర్మానందంకుని యొక్క బంధుభావానికి ఆనందపడినటువంటి వాడై తన నివాసమునకు వెళ్ళిపోయినాడు కర్ణుడు వృత్తి భక్త ప్రవృత్తి కర్ణ గమనలీల కాణ్యశీల ప్రవత్తి ఇది ప్రశ్న చెప్పవచ్చు ఇంకా ప్రశ్న ఏ ప్రశ్న అఠోహణి అంటే వర రథ మొగ్గండో ఒక్క రథము వరమొగ్గండో ఒక ఏలుగురమోడు మూడు గుర్రములు కాలు రమునే ఊరు ఆ కాలు బలందే ఐదు ఐదు అనుసంఘ కల ఎ మొత్తము కలిస్తే పచ్చి అని అంటారు దాన్ని అది త్రిగుణం వైన సేనాముఖము ఆ ఈ యొక్క పచ్చిని త్రిగుణం వైనా మూడు అది సేనాముఖము అంటారు దీని త్రిగుణంబు గోల్మంబు దానిని మూడు వ్యక్తి వెచ్చవేస్తే అంటారు దీని మొమ్మడు గొడగైన గణము తద్గణము త్రిగుణితమైన వాహిని దాన్ని మూడు వ్యక్తి వెచ్చవేసినట్లయితే వాహిని అంటారు అభు దాజి మూట గుడియం పాత దానిని మూడింటి చేత వెచ్చినట్లయితే ప్రతమ అంటారు దాన్ని ఆ ప్రతమను మూడి చె అంటారు మరి తాని ముమ్మడు గీకినీ సమాఖ్యనరు ఆ చెబును మూడు పెట్టి ఎచ్చవేసినట్లయితే అదీకి అని అంటారు అది పది మధుంగులైన నక్షోహిణి నిరంతర ప్రమాణ మొత్తం కలిపి చెబుతూ నాడు మరి ఇరవై ఇరవై యొక్క వేయి ఎనవన్నూట ఎనిమిది వందల డెబ్బై రెండు రథములు అన్ని ఏనుగులు అన్ని ఏనుగులు అరవది వేలు వేలు నూరు నూట పది గుర్రములు అరవది వేల నూట పది గొర్రములు లక్షయో తొమ్మిది వేలు ఏ పండ్ర వీరభతులు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్వరము కలయతి యొక్క ఒక అర్థహుని అని ఇటు ఏడు అటు పదకొండు అర్థహుడిలో పద్దెనిమిది అధౌహుణిలో యుద్ధం చేసిన విషుమ ఆ కురుక్షేత్తములందు శ్రీ సంశయ మంగళ గౌరీ పుణ్యం వైశంపాయను వైశంపా ఆయనుడు ఏమంటాడు ఇంకోటి అడిగారు ఇవాళ దీపావళి పండుగ కదా ఆ కారణం చేత ఎందుకు వచ్చిందో ఈ పండుగ అది కాస్త చెప్పండి అని చెప్పి ఆచి కొందమని అడిగా పొద్దున కొందమడిగా